కీర్తన రెండు వందల పదిహేను ఎట్టు వేగించి జీవుడిలోన చేపట్టి రక్షింతు కాక పరమేశ్వర బల్లిదుడైవైరాగ్యాన పదార్థములన్నీను వల్లనంటేనే నోరూరించును వల్లనే కావలనని ఒడిసి తజూచితే అల్లంత నుండి ఆశల నలయించును ఇంచుక మొదలు ఇచ్చా ఇచ్చావేషాలు ముందు మించురాగరాగా పెట్టి మీద గప్పును కొంచి అంతలో తెలిసి పొంగణిగి ఉండితేనూ వంచి కారణాన వచ్చి ప్రవేశించును వేసరి అడవినున్నా వెంటనే సుఖదులు పాసిపోక కొంత అనుభవింపించును రోసిపాయలేరెవ్వరూ రుచులయ్యే తోతునివి శ్రీ సతీశ కనుగును శ్రీ వెంకటేశ్వర